ిశీత సాధనం శ్రీమహాగణాధిపతాశివసభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే తశమకరం యదింద్రియాణ తజ్ఞేయనిషత్సూ నిశ్చితార్థం ఉపనిషత్స నిశ్చితార్థం లేకపోతే అంతా సమాసం చేసుకుంటే ఉపనిషత్స నిశ్చితార్థం అని ప్రింట్ చేసేప్పుడు కొంచెం కాన్షస్గా చూసుకుని చేయాలి ఏదో హడాలుగా ఇప్పుడు మన ప్రయత్నం మనం చేయగా యత్నే కృతే ఎదిన సిద్ధ్యతి కో దోష అన్న వాక్యం ఉంది మనం ప్రయత్నం చేస్తాం అయినా ఏవో చిన్న తప్పులు దొరలే అనుకోండి సరే ఇంకా భగవంతుని కృపాలంతే ఉందనుకోండి సర్దుకుంటాం ప్రయత్నమే చేయకపోతే అలా గుట్టల గుట్టలు తప్పులు ఉంటాయి ధన్యా భూమి ధన్యా పక్కన గ్యాప్ ఉండద్దు అలా కలిపేసి ఇంగ్లీష్లో మీరు అలా గొలుసుగట్లా రాసిస్తే ఎలా ఎవరైనా అలా రాస్తారా ఇంగ్లీష్లో ఐ ఆమ్ వెరీ సాటిస్ఫైడ్ అని కలిపేసి రాసిస్తారా గ్యాప్ ఇస్తారుగా మరి అదే పని తెలుగులోనూ సంస్కృతంలోనూ చేయొద్దు తోట దిమాగ్తో హోనా పడతా హైనా ఇంగ్లీష్ భాషలో మీరు చూపించే ఉత్సాహం తెలుగుకేను సంస్కృతానికి కూడా అప్లై చేయాల్సి ఉంటుంది శేషాస్తుభ్రమ నిలయ్యే పరిభ్రమీ పరమాత్ర నిశ్చితే శేషాస్లయ పరిభ్రమంతి ఈ వృత్తం చాలా అందమైన వృత్తం చదవటానికి చాలా మధురంగా ఉంటుంది భాష కూడా చాలా గంభీరంగా అందమైన భాష విషయం చాలా హృదయాన్ని స్పృశించే విషయం శంకరాచార్య యొక్క రచన చాలా మధురంగా ఉంటుంది ఇప్పుడు లోకంలో జ్ఞానము అనే మాట మనం తరచుగా వింటూ ఉంటాం జ్ఞానము ఏమండి నాలెడ్జ్ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేస్తారు అంతేకాకుండా నాలెడ్జ్ అంటే ఏమిటి అనే దాంట్లో ఇప్పుడు మీరు భోజనం ఏ భోజనం చేయాలి అంటే మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు చెప్తారు మీరే లేసైడ్ చేస్తారు మెక్ డోనాల్డ్ డే విల్ టెల్ యూక్ మెక్ హ్యాపీ మెక్ బర్గర్స్ అది మీరు తినాల్సి ఉంటుంది హ్యాపీ లంచ్ విత్ మెక్ బర్గర్స్ కాబట్టి అది మీరు అలా అలా చేస్తారండి అమెరికాలో డేటల్ ఎవరో ఒంట్లోనే వండుకూడదు ఇక్కలాగా వంటలో ఉండే డబ్బాలకి పెట్టి ఉంటుంది అలాగే ఉండదు ఎవరి బతుకు వాళ్ళు బర్గర్లో ఇది ముందు కానీ దే డిసైడ్ వాట్ యూ హ్యావ్ టు ఈట్ దే డిసైడ్ వెల్డ్ వాడికి షికాగోలో వాడు ఒక రిసెర్చ్ సెంటర్ ఉంది దాంట్లో వాళ్ళు అలాగా రెసే రెసిపీస్ని వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు లంచ్కి ఏది బాగుంటుంది డిన్నర్కి ఏది బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కి ఏది బాగుంటుంది మిడ్ నైట్ తినాలనుకుంటే ఏది బాగుంటుంది అని వాళ్ళంతా దాని మీద రీసెర్చ్ చేస్తూ కొత్త కొత్త రెసిపీని కాంబోస్ కాంబోస్ట్ అంటే కాంబో అంటే కాంబినేషన్ ఎవరో తీసుకొస్తూ అంటారు కాబట్టి వాళ్ళు చెప్తారు మీరు ఏం తినాలి ఇంకా తాగాలి ఏది తాగాలి ప్రకృతిలో దొరికే నీళ్లు తాగడం అనేది లేదసా అది ఎప్పుడూ పోయి వాళ్ళే చెప్తారు మీరు తాగాలి మీరు మీరు ఇప్పుడు పీజా తినాలనుకోండి దాంతో కోక్కు తాగాల్సి ఉంటుంది ఎవరికి డ్రింక్ అది కాంబో బర్గర్ తినాలనుకోండి కాఫీ తాగాల్సి ఉంటుంది లేకపోతే మీకు నీరసంగా ఉందనుకోండి విటమిన్ డ్రింక్ ఉంటుంది అది తాగాల్సి ఉంటుంది ఆ రకంగా మంచినీళ్ళు మీకు తాగాలంటే కూడా వాడు మినరల్ వాటర్ తాగాల్సి ఉంటుంది సో అది కూడా కంపెనీ పేరుతో అది తాగాల్సి ఉంటుంది థింగ్లీ తాగాల్సి ఉంటుంది సో దే టెల్ యూ వాట్ డ్రింక్ ఇంకా నాలెడ్జ్ అంటే అంటే microsoft will tell you what is knowledge <laughs> <laughs> walla knowledge company ani peru microsoft ki it's a knowledge company inde wallu they trade in knowledge and uh, wallu cheptaru meeku edi knowledge ento cheptaru ipudu kindle or a book book adi apple vallado ullado apple or amazon valladi adi oka electronic resource antu దాంట్లో పదివేల బుక్కులు మీరు ఏక కాలంలో అప్లోడ్ చేసుకోవచ్చు మీరు ఏ పుస్తకం చదవచ్చు వాడు మీకు అప్లోడ్ చేసిస్తాడు వాడు మీరు ఏ పుస్తకాలు కావాలంటే అప్లోడ్ కూడా చేసిస్తాడు అవి మీరు చదువుకుంటూ ఉండాలి ఆ రకంగా నాలెడ్జ్ అంటే ఒకటి పెట్టుబడి ఓకే ఆ నాలెడ్జ్ని మీరు ఎక్వైర్ చేస్తే ఏమిటవుతుందో తెలిసినండి మీకు స్ట్రెస్ పెరిగిపోతుంది ఇప్పుడు మీరు సినిమా చూశారనుకోండి సపో సపోజ్ సినిమా చూస్తుంటే ఒక థ్రిల్లర్ థ్రిల్లర్ సినిమా చూసారని కొన్ని లోపల సిస్టమ్స్ ఏమవుతాయండి అలా స్ట్రెస్ఫుల్ అయిపోతాయి అంచేతనే మీరు ఏదో ఒక్క సినిమా చూడగలుగుతారు పెర్ డే మొన్నాడు కూడా ఇంకో థ్రిల్లర్ చూసి ఆ మొన్నడు ఇంకో థ్రిల్లర్ చూస్తే యూ కెనాట్ సస్టైన్ దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అపాన్ ది సిస్టమ్ కంటికి నర్వస్ సిస్టమ్ మైండ్ మూడు ఇన్వాల్వ్ అయి ఉంటాయి అవన్నీ కూడా దే ఆర్ పుష్డ్ టు ది ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ వచ్చేస్తూ ఉంటుంది ఆ తర్వాత పీపుల్ దే గో దే గో క్రేజి అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు ఎక్స్ బాక్స్ పెట్టుకుని వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు ఎక్స్ బాక్స్ పెట్టుకుని వాడు తినేస్తూ ఉంటాడు చిప్స్ తినేస్తూ ఉంటాడు ఒక్కొక్క చిప్ తినాడు బంచెస్ బంచెస్ ఇలాగ పట్టుకునే మూడు నాలుగు చిప్స్ మళ్ళీ నోట్లో ఒకే గల్పలో వేసుకుని మింగేస్తూ ఉంటాడు కోక్కు తాగుతూ ఉంటాడు ఎక్స్ బాక్స్ పట్టుకుని ఆ వీడియో గేమ్ చూస్తూ ఉంటాడు వీడియో గేమ్ లో కార్లో రేస్ ఉంటుంది గుర్రాలు రేస్ ఉంటుంది గన్స్ ఫైట్ ఉంటుంది అవన్నీ మీరు ఇక్కడి నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటారు పిల్లలు అంటే డైబెటీస్ బై ది ఏజ్ ఆఫ్ సిక్స్టీన్ అసలు కొత్తగా పదహారో ఏట పిల్లల్లో డయాబెటీస్ పన్నెండో ఏట పద్నాలుగో ఏట డయాబెటీస్ రావడం అన్నది ఈ మెడికల్ హిస్టరీ ఫస్ట్ టైం ఇది ఎక్స్ బాక్స్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి నాలెడ్జ్ కంపెనీ నుంచి తర్వాత ఫేస్బుక్ ఫేస్బుక్ మీరు వెళ్ళారనుకోండి మీ అభిప్రాయం దాంట్లో రాస్తారు దానికి వంద మంది వాళ్ళ రెస్పాన్సెస్ ఇస్తారు అవన్నీ చదువుకుంటూ కూర్చుంటే వాట్ ఈస్ నాలెడ్జ్ ఇట్ తర్ వాడు ఇచ్చిన రెస్పాన్స్ మీకు అనుకూలంగా ఉంటే మీరు ఎక్సైట్ అవుతారు మీకు ప్రతికూలంగా ఉంటే మీరేమో నిరుత్సాహపడతారు దాంతో అలా ఎక్సైట్ అయిపోతూ కాబట్టి నాలెడ్జ్ అనేది ఇప్పుడు తర్కం చదువుకున్నారనుకోండి ప్రాచీన సంప్రదాయంలో తర్కం చదువుకున్నారనుకోండి అప్పుడు మీరు ఇతర వాళ్ళ ఇతరుల యొక్క భావజాలాన్ని మీరు ఖండిస్తూ ఉండాలి ఆ తర్కం అంటేనే కృతి కర్తనే కోల్ సిజరింగ్ అని అర్థం తర్క శబ్దానికి అర్థం ఏంటంటే సెజరింగ్ ఎదుటివాడు చెప్పిన దాన్ని మీరు ఖండిస్తూ ఉండాలి ఖండించే పద్ధతులు అవన్నీ స్టడీ చేసి తను పండితుడిగా నిలబడాలి సో వ్యాకరణం చదివారనుకోండి మనంత గొప్ప వ్యాకరణమైతే ఇంకొకటి ఉండకూడదు అని ఆ విధంగా దాంట్లో ఒక ఎక్సైట్మెంట్ ఈ రకంగా మీరు తక్కువ వ్యాకరణాలనే నేను ఆ కేటగిరీలో వేశానంటే ఇంకా ఏది మిగులుతుంది ఏది మిగులు సో జ్ఞానం అనేది మీరు ఏది సంపాదించినా జ్ఞానం అంటే తెలుసుకుంట మీరు తెలుసుకునే సర్వము అనాత్మరూపంగా ఉంటాయి అవి మన ఇంద్రియములకు విక్షేపాన్ని పెంచేవే తప్ప ఇంద్రియములకు శాంతినిచ్చే జ్ఞానం ఏమిటో మీరు చెప్పండి ఆయన అంటున్నారు నువ్వు జీవితంలో చూసుకో జ్ఞానం అంటే ఏది ఇంద్రియములకు విక్షేపాన్ని తగ్గించి శాంతిని కలిగిస్తాయో అది జ్ఞానం వేదం వల్లించాం వేదం వల్లించాననుకోండి కంఠస్థం చేసి పెట్టుకుంటాం కంఠస్థం చేసి పెట్టుకుంటే ఎంత శ్రమ పడాల్సి ఉంటుందండి ఆ ఇంటర్నెక్లో ఆ మంత్రాలన్నింటినీ స్టఫ్ చేసి అలా ఫిక్స్ చేసి పెట్టాలి పుస్తకం రిఫరెన్స్ లేకుండా చెప్పేసుకుంటూ పోవాలి దానికి ఎంత కష్టపడాల్సి ఉంటుంది అంత కష్టపడ్డ తర్వాత అది ఇరేజ్ అయిపోతూ ఉంటుంది చెరిగిపోతూ ఉంటుంది మీరు పదిహేను రోజులు ఓ మంత్రం ఓ మంత్రం చెప్పకపోతే అది కనబడ్ అది మళ్ళీ మర్చిపోతారు పదిహేను రోజులు చెప్పడం మర్చిపోతే మర్చిపోతారు రెగ్యులర్గా చెప్తూ ఉంటేనే మీకు గుర్తుంటుంది మీరు చిన్న వయసులో ఇంత వేదం అయితే దాన్ని రెగ్యులర్గా చెప్పి మీరు మెయింటైన్ చేసుకోగలుగుతారు ఇంత వేదం చదివి పెట్టారనుకోండి ఏమవుతుంది క్రమంగా మర్చిపోతూ ఉంటారు మర్చిపోయినప్పుడల్లా మీకు టెన్షన్ పెరిగిపోతూ తర్వాత ఎవరో మాటలు రాశాడు వేదం చదివి ఎవడైతే మర్చిపోతాడో వాడిని దేవుడు విడిచిపెట్టాడు వీడు వేదాన్ని విడిచిపెట్టేసినట్టు కనుక దేవుడు వాడిని విడిచిపెట్టేస్తాడు వీడిని నరకానికి పోతాడు అని రాసి పెట్టాడు ఉంది నాకెవరో చూపించారా శ్లోకం ఉంది అలాగా అంటే నేను అడిగాను ఏ వేదం చదివిన వాడు బానే ఉన్నాడండి వేదం చదివి దాన్ని నిలబెట్టుకోలేక మరిచిపోయిన వాడిని నరకానికి పంపిస్తారా కాన్ఫ్లిక్ట్ లో పడిపోతారు కాబట్టి వేదాధ్యయనం కూడా మీరు కనుక ఆ తత్వాన్ని సరిగ్గా తెలుసుకోని సందర్భాలలో వ్యాకరణం తర్కం వేదం సైన్స్ ఇవన్నీ కూడా ఆత్మస్వరూపాన్ని తెలియని వాడికి ఇవన్నీ కూడా విక్షేపాన్ని పిలిచేవే అవుతాయి కాబట్టి జ్ఞానము అంటే అధి జ్ఞానం ఏది ఇంద్రియముల యొక్క అలజడిని తగ్గించేది లోపల భయములను ఇప్పుడు అలజడి ఎన్ని రకాలుగా మనకు ఉదయిస్తుందంటే మీకు లోపల ఏదైనా ఒక ఫియర్ సైకాసిస్ ఫియర్ని కనుక పెట్టేసి పెడితే వాడు అలజలు కొడుతూ ఉంటాడు మీకు కాల సర్ప దోషం ఉందని కనుక వాడి ఆ మాట ఒకటి తగిలించేస్తే వాడి ఇంకా అదే నెమరు వేసుకుంటూ ఇప్పుడు కాలము సర్పము పలికితే సరిపడుతుంది కదా దోషం అనేప్పటికీ చూడలేమని దాంట్లో దోషమేము దోషం అంటే ఏది దోషమవుతుంది మీరు అసత్యం పలికితే అది దోషమవుతుంది కానీ కాలము సర్పం వంటిది అయితే దాంట్లో మీకు దోషమే ఉంటుంది మీరు ఆ సత్యం పొగితే దోషం వస్తుంది డబ్బు తీసుకుని ఇవ్వకపోతే దోషం వస్తుంది కానీ కాలము కాలం మీరేమీ సృష్టించలేదు ఎవడు సృష్టించాడో ఎక్కడ సృష్టించాడో అది సర్పము వంటిది నేను అంటున్నా కాదు సర్పమైపోని అస్తూ దాంట్లో దోషం మీకు నాకు సంబంధం ఏంటి ఆ దోషంతో వైషుడ్ యూ సఫర్ వైషుడ్ ఐ సఫర్ ఫర్ ఫర్ అలాంటి ఫీయర్ ఒకటి పెడతాడు పెడితే వీడు దాంతో ఆ ఫీయర్ తోటి వీడు అలజడని పొందుతాడు తర్వాత కామన పెడతాడు కామన్ ఒకటి ఎదరో ఒకటి పెడతాడు మనమే పెట్టుకుంటాం ఓ కామన్ ఒకటి పెట్టడం ఆ కామనతోటి ఏదో కామన్ ఒక ఆయన కార్డియాలజిస్ట్ ఉన్నాడు ఆయన చక్కగా కార్డియాలజీ సర్జరీ సర్జికల్ కార్డియాలజిస్ట్ కార్డియాలజీలో సర్జరీలు చేస్తాం మూడంతా ధనాన్ని సంపాదిస్తున్నాడు పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి కొంత రీసెర్చ్ కూడా చేస్తున్నాడు దాంట్లో ఆ కేసులన్నింటినీ జాగ్రత్తగా మీరు క్లినికల్ క్లినికల్ ఆస్పెక్ట్ అంతా రికార్డ్ చేసి పెట్టుకుంటే అటువంటి ఓ ఇరవై సర్జరీలు చేసేప్పటికి వాటి కొంత కటలైట్ చేసి కంప్యూటర్లో గుర్తుపెడితే ఓ పేపర్ రాయొచ్చు పేపర్ రాస్తే క్లినికల్ ప్రాక్టీస్ జర్నల్ ఆఫ్ క్లినికల్ ప్రాక్టీస్లో పబ్లిష్ అవుతుంది ఆ రకంగా రీసెర్చ్ కూడా చేసుకుంటున్నాడు చూసుకుంటుంటే ఒక కంపెనీ వాడు వచ్చాడు ఆయన దగ్గరికి వచ్చి మనం ఒక కొత్త స్టెంట్ ఇప్పుడు స్టెంట్లు ఉన్నాయి కదా ఒక కొత్త హార్ట్ స్టెంట్ డివైస్ విచ్ ఈస్ అన్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ అదర్ థింగ్స్ అది మనం డెవలప్ చేద్దాము స్టార్ట్అప్ కంపెనీ పెట్టి డెవలప్ చేద్దాము అండ్ దెన్ వెన్ దట్ టేక్స్ ఆఫ్ ఎందుకంటే అక్కడ అంతటా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కాబట్టి వెన్ దట్ టేక్స్ ఆఫ్ వీ విల్ మేక్ మిలియన్స్ అండ్ బిలియన్స్ అని పెట్టాడు అంటే కామన్ పెట్టాడు దానికి స్టార్టప్ కంపెనీకి ఎంత కావాలి ఫైవ్ మిలియన్ డాలర్స్ కావాలి స్టార్ట్ చేయడానికి అమెరికాలో అన్నీ అలాగే ఉంటాయి అమెరికా ఇండియాలోనూ ఉంటాయి మీరు ఏదైనా చిన్న షాప్ పెట్టాలంటే మడిగా అద్దీ తీసుకోవాలంటే పదివేలు కొన్ని నెలకి ఇంకా ఎక్కువగా ఆశ్చర్యపడుతుంది అంతా వేలల్లోనూ లక్షల్లోనూ పోతూ ఉంటుంది అని చెప్పాడు వాడు చేత ఐదు మిలియన్లు అవుతుందంటే ఈయన నా దగ్గర అంత డబ్బు లేదు అంటే పోలేండి మీరు రెండు మిలియన్లు పెట్టండి నేను మూడు పెడతాను నేను వాళ్ళు ఏమీ తెలియదు వాడు బిజినెస్ మ్యాను ఈయనేమో డాక్టరు మొత్తానికి ఈ ఇంజు చేయించి పెట్టించాడు స్టార్టప్ కంపెనీ మొదలైంది ఈయన ఆ హాస్పిటల్లో తన వర్క్ని నెగ్లెక్ట్ చేసి దాని మీద ఎక్కువ పెట్టుకోవడం ప్రారంభించాడు నిద్ర పట్టడం మానేసింది స్ట్రెస్ పెరిగిపోయింది తర్వాత హాస్పిటల్లో ప్రాబ్లమ్స్ రావడం ప్రారంభించాయి స్లీపింగ్ ప్రాబ్లమ్స్ రావడం ప్రారంభించాయి ఇంట్లో భార్యకి ఈయనకి స్ట్రెస్ పెరిగిపోయినప్పుడు కమా ఏమో డిస్టర్బ్నని ఏదో అన్నాడు అనుకోండి ఎవడ నువ్వు సంపాదించి డబ్బుకి నామీజ్ చూసుకుంటున్నాడు ఎప్పుడూ లేదని ఆవిడందనుకోండి అది ప్రారంభమైంది గోల అమెరికాలో ఏముంది ఇంకా ఇండియాలో అంటే ఏదో కొంచెం టోల్ మెన్స్ లెవెల్స్ ఓపెసలు ఉంటాయి కానీ అమెరికాలో ఎవరో ఎవరిని టాలరేట్ చేసి పని లేదు పిల్లలు చదువు చూడడానికి టైం లేదు అవి పేషెంట్కి కోసేసి అక్కడ పడేస్తాను చూడడానికి టైం లేదు ఇక ఈ స్టార్టప్లో పడున్నాయి ఈ లోన్లు అక్యూములేట్ అయిపోతున్నాయి ఇదే ఇంట్రెస్ట్ ఈ స్టార్టప్ అన్నది ఎన్నడు ఇట్ నెవర్ టేక్స్ ఆఫ్ ఆ ఎప్పుడు తయారయ్యానో అది ఎప్పుడు ఈ బికేమ్ ఆ రెక్ ఎందుకు అయ్యాడంటారు రెక్ కామన గ్రీడ్ శ్రీరామకృష్ణ గురుదేవులు ఏమన్నారంటే గృహస్థులని ఒక మాట పెట్టారు గృహస్థులందరూ కూడా సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఓన్లీ ఫర్ టూ రీజన్స్ దానికి మూలంలో రెండే హేతువులు ఉన్నాయి అదేమిటంటే లస్ట్ అండ్ గ్రీడ్ అని లస్ట్ భోగముల ఎడల ఆశ నిరాశ ధనము ఎడల లోభము ఈ రెండు కారణాల చేతనే అది కొంచెం డిగ్రీ వేరియేషన్ అందరిలో అధికంగా ఉంటుంది ఇంకొంచెంలో తక్కువగా ఉంది మొత్తానికి లస్ట్ అండ్ గ్రీడ్ అన్నది ఇది సంసారంలో యొక్క మౌలికమైన మెంటల్ స్ట్రక్చర్ అలా ఉంటుంది దాని కారణంగా వాళ్ళు విద్యావంతులయ్యుండి కూడా ఆ లస్ట్ ఆ విద్య కూడా లస్ట్ని గ్రీడ్ని సర్వ్ చేసేవిగా ఉంటుంది తప్ప వాడిని ఆ లస్ట్ నుంచి గ్రీడ్ నుంచి బయటపడేసి ఉండదు కాబట్టి విద్య అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఆయన గొప్ప విద్యా ఉంటుంది ఆ డాక్టర్ గారికి గొప్ప విద్యా ఉంటుంది ఆ విద్య ఆయన్ని కొంప ముంచేసింది ఆయన సంసారం చిన్నాభిన్నమైపోయింది ఆయన ఆర్థిక స్థితి అంతకుముందు సాధువులు పిలిచి పెద్ద పెద్ద దక్షిణలు ఇచ్చేవాడు ఇప్పుడు లెక్క పెట్టుకుంటున్నాడు నోట్లు జాగ్రత్తగా పిసిగి వాటిని లెక్క పెట్టి ఐదిద్దావా మూడిద్దావా లెక్క పెట్టుకుంటున్నాడు ఎందుకంటే అయిపోయింది ఆర్థిక స్థితి పోయింది పిల్లలు నెగ్లెక్ట్ చేశాడు వాళ్ళు ఒకడు ఫెయిల్ అయ్యాడు ఒకడు పాస్ అయ్యాడు ఏదో భార్య ఏమో ఏదో స్టార్టప్ అంటావు నీ తలకే స్టార్ట్అప్ ఆర్యాడ్ నుంచి అలాగే ఉన్నది ఏమి టేక్ ఆఫ్ చేయలేదు ఎప్పుడు వస్తుందో తెలియదు వస్తుందో రాదో కూడా తెలియదు అని ఆవిడ అప్పుడప్పుడు ఏ కోపం వచ్చినా అది కావాలి అదే పాయింట్ అవుట్ అదో ఐ ఆల్ ఐ టోల్డ్ యూ నో డిడ్ ఐ నాట్ టెల్ యూ అది ఎక్స్ప్రెషన్ అంటుంది ఆవిడ అన్నప్పుడల్లా వీడికి కృంగిపోతూ ఉంటాడు మన్ లోభం విద్య కూడా ఆ కామన్లని భయాలని లోభాలని పెంచి పోషిస్తుంది మీరు భయాలని మీరు నేర్చుకోవాలంటే చక్కగా నేను ఒక విద్యని మీకు బోధిస్తాను అది మీరు చదువుకుంటే మీ దాన్ని కా ఈ భయాలు మూట ఇది ఇది చదివితే అది అవుతుంది అది చదివితే ఇది అవుతుంది ఈ కర్మ చేస్తే అది అవుతుంది ఆ కర్మ చేయకపోతే ఇది అవుతుంది ప్రకరణం ఒక్క రెండు పేజీలు చదివారంటే ఇన్ని భయాలు పూట విద్య కామ్యకర్మ ప్రకరణమే కానక్కర్లా లౌకికమైన విద్యలు కూడా అలాగే ఉంటాయి శంకర్లు ఏమంటున్నారంటే మీరు అవన్నీ మీరు చేసి ఇవన్నీ చేయండి బాబు మీరు సంసార్లు మీరు ఎందుకు చేస్తారో ఏమిటి చేస్తారో మీకే నేను ఒక మీకు సూత్రం ఒకటి చెప్తున్నాను ఇంద్రియములకు ప్రశాంతిని ఏది సమయిస్తుందో అది ఏ విద్య చేస్తే ఇంద్రియాలు ప్రశాంత అది విద్య ఓంకార జపం చేస్తే నేమన్నా చెప్పాను మీకు ఒక ఆమె చాలా ఇన్ని కంప్లైంట్స్తో నా దగ్గరికి వచ్చాను చెప్పాను మొన్న మళ్ళీ చెప్తున్నాను మొదలుపెట్టాను మీరు ఆపండి కాదని మీకు చెప్పాల్సి ఉంది నాకు చెప్పాల్సింది ఒక సెంటెన్స్ అయిపోయి నాకు తెలిసిందే మీరు మీరు దానికి సొల్యూషన్ నేను చెప్తా సొల్యూషన్ పూర్తిగా వినకుండా ఎలా చెప్తావు నాకు పూర్తిగా వినక్కర్లా నాకు తెలిసిపోయింది అప్పుడే ఇట్ కమ్స్ అండర్ ది క్యాటగిరీ ఆఫ్ లస్ట్ అండ్ గ్రీడ్ ఇంకే ఇంక వేరే ఏమీ లేదు రెండే లస్ట్ అండ్ గ్రీడ్ నిఖిలానంద ట్రాన్స్లేషన్ ఆయన బెంగాలీలో చెప్పింది దానికి అవు ఇప్పుడు ఏం చెబుతున్నాం కూర్చోండి అలాగే నిటాజ్గా కూర్చోండి గాలిపేయించండి ఓంకారాన్ని భావన చేస్తూ విద్యులు పెట్టండి కంటిన్యూ దాట్ కమాన్ డూ ఇట్ ఇరవై నిమిషాలు కూర్చోబెట్టేప్పటికీ శాంతించి అర్థమైంది స్వామీజీ నిజంగా అర్థమైంది స్వామీజీ నాకు ఎఫర్ట్ నాకు అర్థమైంది గూడ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళండి అయితే మరి నేను చెప్ప ఏమి చెప్పదా కొన్ని రేపు చెప్తా రేపు చెప్తున్నారు కానీ ఉన్నాడు వస్తే మళ్ళీ చెప్పాడు రికార్లుగా కూర్చున్నా డూ ఇట్ దెన్ యూ విల్ గెట్ అన్ ఇన్సైట్ దట్ యూఆర్ రన్నింగ్ ఆఫ్టర్ సమ్ యూస్లెస్ థింగ్ అండ్ దేర్ ఫోర్ గివ్ ఇట్ అప్ అది మీకే తెలుస్తుంది మీరు యూ స్టాప్ దాట్ అది మానేస్తే మీరు ప్రశాంతిగా ఉండొచ్చు కాబట్టి ఓంకార ధ్యానం అది విద్య ఎందుకంటే ప్రశమకరం తర్వాత నేను ఆవేళ శ్రవణమన విధుధ్యాసనాల గురించి చెప్తూ మీకు పాయింట్ చెప్పాను శ్రవణంలో మైండ్ సైలెంట్గా ఉంటుంది మైండ్ ఈజ్ సైలెంట్ హవ్ హవ్ అంటే మీరు చూసుకోండి మీరు పాఠం వింటున్నప్పుడు మీ మైండ్లో ఆలోచనలు ఉన్నాయా లేవు కదా ఇది ఓకే స్పేస్ స్పేస్లో మేఘాలు ఏమైనా ఉన్నాయా ఈ స్పేస్లో లేవు నో నో క్లౌడ్స్ అలాగే మీ చిత్తాకాశంలో ఎప్పుడూ ఆగ ఆలోచనలు క్లౌడ్స్ ఉంటాయి కానీ క్లాసులో వచ్చి కూర్చుంటే ఏమవుతుంది యూ ఫోకస్ టు ది ఎక్స్టెంట్ యూ ఫోకస్ ఈ చిత్తాకాశం ఎలా ఉంటుంది మేఘములు లేని ఆకాశంలాగా ఉంటుంది దట్ ఈజ్ వాట్ సైలెన్సీస్ ఏమైపోయిందంటే ఈ హఠయోగా పీపులు ఆ చిత్తవృత్తి నిరోధం అన్నదాన్ని అదొక అందరి రాని పండు కింద చేసి పెట్టారు నువ్వేమో ఇలా కూర్చుని ఉండగానే లిమిటేట్ చేస్తావని ఎందుకు లిమిటేట్ చేయడం అనవసరం కదా లిమిటేట్ చేయడం అనవసరం కదండి చక్కగా కూర్చున్నప్పుడు స్థిర చేతి స్థిర సుఖమాసనం అని మహర్షి చెప్పాడు తప్ప అడుగున స్ప్రింగిల్ పెట్టుకుని ఇలా ఇలా ఎగరమని ఎప్పుడు చెప్పాడు కాబట్టి వెన్ యూ ఆర్ డూయింగ్ శ్రవణం యువర్ మైండ్ ఈజ్ సైలెంట్ ఎర్ఫార్ శ్రవణం ఈజ్ ఎ తపస్ ప్రశమకరం ఇంద్రియా అదే శ్రవణం ఎటువంటి శ్రవణం ఉండాలి మళ్ళీ ప్రశమకరం ఇంద్రియా ఇంద్రియాలకు శాంతిని కలిగించేటువంటి శ్రవణం ఉండాల్సి మల్లి మళ్ళీ భయాలు బెంగలు ఉండి శ్రవణం అనవసరం కాబట్టి అది జ్ఞానం అంటే అది దీన్ని ఏమంటారంటే లెట్మోస్టెస్ట్ అంటారు ఏ జ్ఞానము ఇంద్రియములకు శాంతిని కలిగిస్తుందో అది ఏ జ్ఞానం మీరు మీరు ఏదైనా మీ మనస్సుకి కళ్ళకు మీ మనస్సుకి అలజడిగా ఉందనుకోండి అయితే కొంచెం ఏదైనా కొంత నిరుత్సాహంగానూ అలగిటిగానూ ఉందనుకోండి అయితే శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉండే మనస్సుకు అలగిడి ఉండొచ్చు కూడా ఇంకా రిలేటెడ్గా ఉంటుంది అప్పుడు మీరేం చేస్తారంటే శ్రీరామకృష్ణుల వారి ఆ కథామూర్తి రెండు పెళ్ళి చదవండి రెండు పేరు ఎలా చదవండి చదివి యు సీ వాట్ హ్యాపెన్స్ దట్ ఈస్ కాల్డ్ మననం మైండ్ బికమ్స్ సైలెంట్ యు ఆర్ నౌ ఇన్ కమ్యూనియన్ రామకృష్ణ పరమహంస యొక్క హృదయంలో ఉండే భావజాలం ఏదైతే కలదో దాంతో మీరు కమ్యూనియంలో ఉంటారు అటువంటి ప్రేమతో దాన్ని మీరు చదవాల్సి ఉంటుంది రెండు పేరాలు చాలు మీరు చదవండి దెన్ యూ రిఫ్లెక్ట్ అపాన్ ఇట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ అది కొంచెం అభ్యాసం చేస్తే మీకు తెలుస్తుంది అది ప్రశమాకాలండి ఇంద్రియములకు శాంతినిస్తుంది ఇది జ్ఞానం అంటే అది మిగతా జ్ఞానాలు ఏదో బతుకు జరుగు జ్ఞానాలు కొన్ని తప్పవు అసలు ఓ ఫిలాసఫర్ ఏమన్నా నాకే కన్నువిప్పు అయిపోయింది ఆ ఫిలాసఫర్ చెప్పింది ఆయన ఏమన్నాడంటే అసలు ఇవేవి జ్ఞానాలు కావడాడు మెడిసిన్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ జ్ఞానాలు కావాలన్నా అది అవన్నీ ఏమిట్రా అంటే అవన్నీ స్కిల్స్ అన్నాడు దే స్కిల్స్ సైకిల్ దొక్కడం లాంటివన్నీ ఇప్పుడు డాక్టర్ కార్ నడుపుకుంటూ వస్తాడు కార్ నడుపుకుంటూ రావడం స్కిల్ కదా మరి ఆ రూమ్స్ అన్నీ తెలుసుండాలి తర్వాత లోపలికి వచ్చి ఆపరేషన్ గౌన్ దొడుక్కుని వీడు పొట్ట కోసేదో చేసి మళ్ళీ కుట్టేసిపోతుంది అనదర్ స్కిల్ నేను మోర్ సోఫిస్టికేటెడ్ స్కిల్ బట్ స్టిల్ ఎ స్కిల్ లేకపోతే చేపట్టుకుని ఆ ఎక్స్రే చూసి ముందు రాసిస్తాడు ఇట్ ఈజ్ ఏ స్కిల్ ఇవన్నీ స్కిల్స్ ఉన్నాయి వ్యాకరణ భవతి ఎలా వచ్చింది భూ ఆ ఓకే నేను స్కిల్ చూపిల్ చేసి భవతి చూపిస్తాను ఓహో అనుకుంటాను ఇట్స్ ఎ స్కిల్ బాగా రా దాన్ని రాపాడించి నేను సంపాదించిన స్కిల్ భవతీకి మిగతా వాళ్ళని మళ్ళీ నాకు డౌటే కాబట్టి ఇవన్నీ స్కిల్స్ అన్నాడు మరి ఇవన్నీ స్కిల్ అయితే జ్ఞానం ఏమిటి అంటే ఎత్ప్రశమకరం ఇంద్రియాణ ఇంద్రియములలో మీరు మనస్సును కూడా వేసుకోవాలి మనస్సుకి ఇంద్రియములకు శాంతిని అనుగ్రహించేది ఏదైతే జ్ఞానం ఉంటుందో ఏది ఉంటుందో అదే జ్ఞానం మిగతా వాళ్ళ స్కిల్స్ అయితే మరి స్కిల్ ఉండాలి అక్కర్లేదో ఉండాలి దేనికి బ్రతుకు తెలుసు ఒక స్కిల్ ఉండాలి ఏదో ఒక స్కిల్ ఉండాలి బ్రతుకు తెలుసు డాక్టర్ అయితే వైద్యం చేస్తాం పరిస్థితి అయితే డాక్టర్ ఏం చేస్తాడు గ్రీడ్లో పడిపోతాడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఇంకో మూడు హాస్పిటల్స్కి కన్సల్టెన్సీ పెట్టుకుంటాడు అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ మనం సగం సగం చేసి మూడు హాస్పిటల్స్కి తిరగాలి వీడు సంపాదిస్తూ ఉంటే ఓ రియల్ ఎస్టేట్ కూడా వస్తుంది మీ దగ్గరికి వచ్చి పన్నెండో అంతస్తులో పన్నెండో అంతస్తులోనో పదహారో అంతస్తులోనో ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటులో ఉండాలి నువ్వు నేను దాన్ని మోడల్గా తయారు చేస్తాను అంటే అసమానం పైకి వెళ్ళడానికి ఏంటంటే లిఫ్ట్ ఉంటుందా ప్రైవేట్ లిఫ్ట్ ఉంటుంది నీకు వేరే సెపరేట్ లిఫ్ట్ పెడతాను నేను దాంట్లో నువ్వు ఎందుకని నీ లిఫ్ట్ నీ జనరల్ లిఫ్ట్ మీకు సంబంధం లేదు అని ఎంతగా వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అవుతుంది ఫ్లాటు ఫ్లాటు నువ్వు నలభై ఇరవై వేలు సంపాదించలభై ఇరవై వేలు కడితే సరిపడుతుంది ఏదో అది ఏదో పెడతాడు అప్పుడు వీడు చేస్తాడు అంతకుముందు రెండు హాస్పిటల్స్లో చేస్తున్నాడు నువ్వు మూడో హాస్పిటల్ కుదురుతాడు దీంతో సందకంగా గ్రీడ్ అంతే ఇట్ ఈస్ అ గ్రీడ్ వై షుడ్ హీ డూ దాట్ ఈజీ అంటే ఎవరంటున్నాడు లోకల్లో ఉన్న రోగులకి సేవ చేస్తున్నాడా ఇవి తల్లి రోగులకు సేవ చేస్తున్నాడా లేకపోతే డబ్బు ఎక్కువ సంపాదిస్తున్నాడా వాట్ ఈజ్ యూ డ్ వే రోగులు వైద్యాన్ని కొనుక్కుంటున్నారు ఈయన వైద్యాన్ని అమ్ముతున్నారు అంచేతనే సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది సర్వీస్ ట్యాక్స్ అంటారు కాబట్టి సేవాభావం ఉన్నట్లయితే మీకు అది ప్రశమకరం అయిపోతుంది మళ్ళీ సేవాభావం ఉన్నాను కదా అని మళ్ళీ యూ షుడ్ బి కాన్షియస్ అబౌట్ దట్ ఆల్సో దేట్ ఈ ద థింక్ ఆల్ సేవా పాలిటిక్స్ సేవా పాలిటిక్స్ అనే మళ్ళీ దాంట్లోనూ ప్రశమకరం కాదు అది సమస్య కాబట్టి జ్ఞానం ఏ లెట్మోస్టస్ట్ మీ మైండ్ ఇంద్రియముల యొక్క ఆ కంఫర్ట్ లెవెల్స్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా తగ్గుతుంటే కంఫర్ట్ లెవెల్స్ తగ్గి అలదిట పెరుగుతుందంటే మీరు పరిశోధించస్తున్నది జ్ఞానం కాదు అది కంఫర్ట్ లెవెల్స్ పెరిగి అలది తగ్గుతుంటే దట్ ఈస్ జ్ఞానం మనిషి ఉంటే డబ్బు వెంట పడతాం కానీ మనం డబ్బు ఇటు సచె థింగ్ చించలాలక్ష్మి అంటారు డబ్బు సచ్యథింగ్ అది ఎవరికి స్టిక్ అవ్వండి డబ్బు వీడు వెంపర్లాడడమే తప్ప డబ్బు స్టిక్ అవుదా అది అలా పోతూ ఉంటుంది ఇట్ హ్యాస్ అూ లేర్ డైనమిక్స్ డబ్బు అనేవి రెండు ఉన్నాయి వన్ ఈశ్వర సృష్టి జీవ సృష్టి అంటారు సంథింగ్ లైక్ దాట్ రెండు ఉన్నాయి రియల్ మనీ అదేమిటిది ద మనీ యూ యూజ్ ఫర్ పర్చేసింగ్ సంథింగ్ దట్ ఈజ్ కాల్డ్ మనీ పర్చేసింగ్ పవర్కి మరో పేరు మనీ పర్చేజింగ్ పవర్ అంటే మీరు పర్చేసింగ్ పవర్ అనేది మీకు ఎలా తెలుస్తుంది అది మీరు యూటిలైజ్ చేసినప్పుడే తెలుస్తుంది దాన్ని ఆ డబ్బును వినియోగించి యు గెట్ సమ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ దెన్ దట్ ఇస్ కాల్డ్ మనీ కాబట్టి దెన్ దెర్ ఈస్ another money. This is real money. దెర్ ఈజ్ అనదర్ మనీ విచ్ ఇస్ వర్చువల్ మనీ వర్చువల్ మనీ వెళ్తే ఎలా ఉంటుంది ఆన్లైన్ అకౌంట్లో ఉంటుంది మీరు కంప్యూటర్ లాన్ చేసుకుని చూసుకుంటే వాళ్ళకి డబ్బులు చూసు సంతోషపడ్డది అంతే అలాగే చెక్కు రాసిస్తే డబ్బులు వస్తాయి అది మళ్ళీ రియల్ మనీ చెక్కు రాసిస్తే డబ్బులు వచ్చే చూడండి అది కూడా రియల్ మనీ కాదు ఆ డబ్బుల్లో మీరు రూపాయలు ఖర్చు పెట్టి కాఫీ తాగారనుకోండి దట్ ఈజ్ రియల్ మనీ నిదానంత వర్చువల్ మనీ అభిమాన అభిమానజన్యమైన సుఖాన్ని ఇచ్చే ధనమే తప్ప అది మీకు మరో రకమైన సుఖాన్ని లేని ఇవ్వదు అది ఇచ్చే ఆ అభిమానజన్యమైన సుఖానికి నాలుగు రెట్లు అలజడిని మాత్రమే కలిగిస్తూ ఉంటుంది సో ఈ విధంగా మానవులు తమ కష్టాలని తామే పురి తెచ్చుకుంటారు సంసార బంధంలో ఉంటారు ఏవో సంసారపు ఛిద్రాలు గృహ ఛిద్రాలతో సతమతమవుతూ ఉంటారు వాటికి పలు విధములైన కారణాలని అన్వేషిస్తూ ఉంటారు ఒకటి ఏమిటంటే ఆ పైన సెవెన్ సెవెంత్ క్లౌడ్స్ దాటిన తర్వాత ఆ క్లౌడ్స్లో ఒక ఆయన కూర్చొని మన అందరినీ తెలివి మీద ఏవో యాంటీనాలో ఏవో పెట్టి వాటి ద్వారా వాటికి సుఖ అలా సరఫరా చేస్తున్నాడు ఒక అభిప్రాయం అలా అనుకుంటారు ఆయన చేయడు అని గీతలో ఆయన చెప్పాడు నేను అలా చేయనాయా నేను అగ్ని వంటి వాడను దగ్గరికి వెళ్తే వేడి లభిస్తుంది దూరంగా ఉంటే చలిదన్న ఉండిపోతుంది ఇట్ ఈజ్ లైక్ దాట్ ఐ డు నాట్ డూ ఎనీ కెమ్ అని ఆయన నేను అసలు కర్తమే కానని ఆయన అంటారు కాబట్టి అలాగా అది పెడతాడు ఇంకా దాంట్లో ఈశ్వర కర్మఫలదాత అని ఒక సందర్భం ఉంది ఒక ఉపాసన ఒక మూమెంట్ ఉంది విచ్ ఈజ్ ఎ గుడ్ మూమెంట్ కానీ వీడు ఏం చేస్తాడంటే గ్రహాలని అవి గ్రహాలని మామూలుగా ఎస్ట్రానమర్స్ పెట్టారు ఈ గ్రహాలని ఆయన ఆద్యభట్టుడు అన్నాడు ఇలాగే సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయారా అంతకుముందు ఈ గ్రహాలు వాళ్ళు వెళ్ళడం సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి వీటికి ఆయన గ్రహం పేరు పెట్టాడు ఎందుకు గ్రహాన్ని పేరు పెట్టాడంటే గృహ్ణాతీ ఇతి గ్రహ ఇట్ హాజ్ అట్రాక్షన్ పవర్ ఆ అట్రాక్షన్ ఉంది దాని చేత గ్రహం పేరు పెట్టాడు గృహ్ణాతి ఇతి గ్రహ అని వాటి యొక్క ఆర్బిట్స్ స్పీట్స్ ఇవన్నీ క్యాల్కులేట్ చేశాడు నాలుగో శతాబ్దం వాడు ఆర్యభట్టాడు అప్పుడు ఆ నాలుగో శతాబ్దంలో ఈ భూమండలం మీద ఈ గ్రహం నాకు ఉపకారం చేసింది ఆ గ్రహం నాకు అపకారం చేసిందనే మాట నేను ఈరోజు నా అంటే ఏడో శతాబ్దం వచ్చేప్పటికీ బ్రహ్మగుప్తుడు వచ్చాడు అనదర్ గ్రేటెస్ట్ అన్నమాట ఈ బ్రహ్మగుప్తుడు ఏం చేశాడు ఆర్యభట్టునికి గొప్ప ఆర్యభట్టుడికి దండం పెట్టాడు చాలా గొప్ప అస్ట్రానమర్ ఆయన ఇది గ్రహణ గ్రహణము అనే మాట వచ్చింది అంటే ఎక్లిప్స్ ఎక్లిప్స్ క్యాల్కులేషన్స్ ఇంకా ఆర్యభట్టుడు తప్ప మనకి ఏదో గతి లేదు ఆయన పితాముఖుడు అంటూ ఆర్యభట్టుడిని చాలా పొగిటాడు పొగిడి ఓ మాట అన్నాడు ఆర్యభట్టుడు అస్ట్రానమీని చాలా బాగా డెవలప్ చేశాడు కానీ ఎస్ట్రాలజీని నెగ్లెక్ట్ చేశాడు అని అగ్నిభుతుడి మీద వరాయి వేశాడు ఏడో శతాబ్దంలో అంటే అప్పుడు ప్రారంభమైంది గ్రహణాలని బట్టి వచ్చేటువంటి విశ్వాసాలు గ్రహణం అంటే ఆశోచరు ఇవన్నీ అగ్నిభుతుడి కాలంలో లేవు బ్రహ్మగుప్తుడి కాలంలో ప్రారంభమైంది అవి ఆర్యభటుడు ఇవేమి చెప్పనందుకు బ్రహ్మగుప్తుడు కొంచెం కొంచెం ఆ నిరుత్సాహాన్ని డిస్ప్రెషన్ని వ్యక్తం చేస్తాడు అప్పుడు ప్రారంభమవుతుంది ప్రారంభమయ్యి అది ఇంకా ఫైర్ కింద అల్లుకుపోయింది ఎందుకో తెలుస్తున్నా అండి పీపుల్ దే లైక్ టు బిలీవ్ దే డోంట్ వాంట్టు థింక్ అండ్ దే డోంట్ వాంట్టు నో బికాస్ థింకింగ్ అండ్ నోయింగ్ ఇట్ రిక్వైర్స్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అదాస్ బిలీఫ్ ఇట్ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అండ్ సో పీపుల్ గో ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ బిలీఫ్ ఈజ్ ఆల్సో ఎనర్జీ ఎందుకంటే బిలీఫ్ ఉన్న వాడికి ఆ బిలీఫ్ దాంతో వాడు బోడంత పని చేస్తాడు బిలీఫ్ ఉన్నవాడు చేసేంత పని మీరు నేను చేయలేమేను ఇట్ ఈజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ యాజ్ థింకింగ్ అండ్ నోయింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి సో నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే మన జీవితంలో మనం సంసారంలో ఉన్నాం సంసారం యొక్క సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాం దానికి రెండే రెండు హేతువు లస్ట్ అండ్ గ్రేడ్ అండ్ ఆర్ గ్రేడ్ రెండు కలిసైనా ఉండొచ్చు వాటిలో ఒకటైనా ఆపరేట్ చేస్తూ ఉండొచ్చు దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ట్రబుల్స్ అంతే తప్ప బాహ్యమైన ఎలిమెంట్స్ ఏమీ రెస్పాన్సిబుల్ కాదు ఈవెన్ ఇఫ్ ది బాహ్యమేమైనా కంట్రిబ్యూట్ చేసినా సమ్ కంట్రిబ్యూట్ చేసినా అన్లెస్ యూ టేక్ ఇట్ అపాన్ యువర్ సెల్ఫ్ అవి ఎందుకు పనికిరావు మీరు ఎదరవాడు హత్య చేయాలంటే మిమ్మల్ని అది అదర్ పర్సన్ కెన్ హర్త్ యూ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ యూ యూ ఆర్ విల్లింగ్ టు మేక్ యూ ఆర్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దట్ హర్త్ ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్ వాళ్ళు హత్య చేయగలుగుతారు సపోజ్ మీరు నిర్వికారంగా ఉన్నారనుకోండి వాడు హత్య చేయలేడు వాడు వేలముఖం వేస్తాడు ఏమిటిరా ఎన్ని తిట్టినా వీడికి అక్కడ రా బండరాయిలో ఉన్నాడు వీడని అవతరం పోతాడు పోలే నీతో నాకు ఇద్దరి అవతరం పోతాడు తిట్టినప్పుడు మీరు రిప్లై ఇవ్వకపోతే అవతల పోతారు ఓ మహాత్ముడు నడిచి వెళ్తున్నాడు నడిచి వెళ్తుంటే వాడు ఎవడో పవర్ పోతావు ఏ పంతులు ఇలా ఆగానే అదంటే ఈయన ఇలా తెలియదు చూశారు చూసి మళ్ళీ నడిచి వెళ్ళిపోతున్నాడు దగ్గర చేయ తెలుస్తుంటే వెళ్ళిపోతున్నాయండి ఆయన వచ్చి కళలోకి చూశాను ఈయన కళలోకి మళ్ళీ అలా చూశాను నేను ఎవరో నేను తెలుసా అని అడిగాను ఐ డోంట్ Do you want to know who I am? No, I don't want to know. I don't want to know. We didn't get to know who I am. I don't want to know who I am. He refused to be, to bite. What did he say? To be baited. He refused. Did he bait just not? He refused. We didn't get yesterday? వీడు వేల ముఖం వేసుకుని అవతల కాబట్టి బాహ్యమైన ఫ్యాక్టర్స్ ఏమోకుండా ఉన్నా మీరు ఆంతరంలో మీరు కనుక ఆ తత్వాన్ని తెలుసున్న వాళ్ళైతే అవి మిమ్మల్ని అన్ని చేయలేవు సో రెండే రెండు హేతువులు దుఃఖహేతువులు లస్ట్ అండ్ గిరి రెండే ఉన్నాయి ఇన్ని రకాల లేవు ఇప్పుడు చెప్పండి మీరు ఇప్పుడు చెప్పండి ఈ ఈ లస్ట్ని గిరీ రిలేటెడ్ జ్ఞానం పుస్తకాలలా పుస్తకాల మీద పుస్తకాలు పుస్తకాల మీద ప్రచురించి పంచిపెడుతూ ఉంటారు వాటిలో ఏముంటుంది మొన్న నాకు ఎవరిలో ఒక పుస్తకం ఇచ్చారు చదవాణి ఆ పుస్తకంలో మీ కోరిక తీరకపోతే పద్దెనిమిదవ అధ్యాయం చదువు పద్దెనిమిదవ అధ్యాయం ఏమిటి యాఘనేశ్వర శర్మ వృత్తాంతము అది పద్దెనిమిదవ అధ్యాయం ఎవరినబు యాఘ్నేశ్వర శర్మ అంటే విఠాపురానికి దగ్గరలో చంద్రబోలు అనే గ్రామంలో వ్యాఘ్రేశ్వర శర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండను ఓకే ఎవైంది అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఆ వ్యాఘ్రేశ్వర శర్మకు కోరిక తీరకపోతే ఆయనేమో శ్రీపాద వల్లభలక్ష్మి నృసింహ సరస్వతి స్వామి వారిని దర్శించను